నమస్తే తెలుగు సైన్స్ కు స్వాగతం మేము ఒక కొత్త పాడ్కాస్ట్ ని మొదలు పెడుతున్నాము ఈ పాడ్కాస్ట్ లో ఇటీవల సైన్స్ మరియు టెక్నాలజీ పరిణామాల గురించి చర్చించుకుందాము ఎపిసోడ్ ఒక పైలట్ ఎపిసోడ్ లాంటిది అందుకే ఇది ఎపిసోడ్ సున్నా ఈ ఎపిసోడ్ లో మా పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశాల గురించి మీకు చెప్తాను నా పేరు సంపత్ అమితాష్ ప్రస్తుతం నేను కోపన్ హ్యాగన్ విశ్వవిద్యాలయంలో రిసెర్చర్ లాగా పనిచేస్తున్నాను నా లో ముఖ్యమైన అంశం సెల్ బయాలజీ అంటే కణజీవ శాస్త్రం అన్నమాట కానీ నాకు విజ్ఞానం యొక్క ప్రతి అంశం గురించి చదవడం అంటే చాలా ఇష్టం నేను అంతరిక్షం మరియు భౌతిక శాస్త్రం గురించి కూడా చదువుతూ ఉంటాను కొత్త కొత్త ఆసక్తికరమైన విషయాలు విజ్ఞాన పరిశోధక పత్రాలు చదువుతూ ఉంటాను అలాగే ఈ విషయాలపై పాడ్కాస్టులు వీడియోలు వింటూ చూస్తూ ఉంటాను చాలా మాటుకు మాటకు సైన్స్ని లోనే చర్చిస్తారు తెలుగులో చాలా తక్కువ నా మొదటి భాష తెలుగు కాబట్టి నా వృత్తి సైన్స్ కాబట్టి నేను కూడా సైన్స్ని తెలుగులో చర్చించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలా ప్రయత్నిస్తూ ఒక వెబ్సైట్ని కూడా మొదలుపెట్టాను ఈ వెబ్సైట్ తెలుగు డాట్ మీరు ఇటీవల సైన్స్ పరిణామాల గురించి తెలుగులో చదవచ్చు అలాగే మా ఈ వెబ్సైట్లో మీరు సైన్స్ పదాల గురించి టెక్నికల్ టర్మ్స్ గురించి నేర్చుకోవచ్చు వెబ్సైటుకు రోజు చాలా మంది వచ్చి మేము రాసిన సైన్స్ వ్యాసాలను చదువుతూ ఉంటారు మా ఈ వెబ్సైట్లో వ్యాసాలను రాసే రచయితల సంఖ్య కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది మేమందరం శాస్త్రవేత్తలం లేదా ఇంజనీర్లం మా ఉద్దేశం ఒకటే తెలుగులో కూడా సైన్స్ మరియు టెక్నాలజీ గురించి చర్చించుకోవడం ఈ కాలం చదవడంతో పాటు పాడ్కాస్ట్లను వినడం వీడియోలను చూడడం కూడా ప్రసిద్ధి చెందుతోంది అందరూ ఇలాగే చాలా అంశాల గురించి నేర్చుకుంటున్నారు మేము కూడా తెలుగు సైన్స్లో పాడ్కాస్ట్లను వీడియోలను సృష్టించి తెలుగులో సైన్స్ని చర్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇదే ఈ పాడ్కాస్ట్ యొక్క ప్రథమ ఉద్దేశ్యము మా తెలుగు సైన్స్ పాడ్కాస్ట్లో మేము విభిన్న విజ్ఞాన విషయాల గురించి చర్చించుకుందాం అనుకుంటున్నాము సైన్స్ మరియు రిసెర్చ్ యొక్క ప్రాథమిక భాష ఇంగ్లీష్ కానీ మా పాడ్కాస్ట్లో ఆసక్తికరమైన సైన్స్ రీసెర్చ్ మరియు నూతన కనుగొనలు అనుసంధాలను తెలుగులో ప్రస్తుతించి మీ అందరితో చర్చించుకుందాం అనుకుంటున్నాము చాలా సైన్స్ పదాలు ఇంగ్లీషులో లాటిన్లో ఉంటాయి వాటిని తెలుగులో తర్జుమా చేయడం నేరుగా కష్టం అందుకనే ఈ పాడ్కాస్ట్ ముఖ్యంగా తెలుగులో ఆ పదాలను మేము వాటి అసలి భాషలోనే వాడుతాము కానీ వాటిని సులభంగా తెలుగులో వివరిస్తాము మా వెబ్సైట్ లో ఈ సైన్స్ పదాలకు తెలుగు అనువాదం మరియు కొత్త తెలుగు పదాల సృష్టిక వైపు మేము పనిచేస్తున్నాము ఏదో ఒక రోజు శాస్త్రీయ పదాలకు కూడా మరిన్ని తెలుగు పదాలు అందుబాటులో ఉంటాయని మా ఆశ మొత్తం మీద మా ఈ తెలుగు సైన్స్ పాడ్కాస్ట్ అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు ఉంటుంది మీరు స్నేహితులతో మాట్లాడేటట్టు భావిస్తారు ఈ ఎపిసోడ్లో నేను మీకు మా పాడ్కాస్ట్ యొక్క పరిచయం ముఖ్య ఉద్దేశం గురించి చెప్పాను ముందు ముందు ఎపిసోడ్లో మీరు సూచించిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ అలాగే భవిష్యత్ ఎపిసోడ్లో మరిన్ని అతిథులను పిలిచి విభిన్న సైన్స్ అంశాల గురించి చర్చించుకుందాము మా ఈ తెలుగులో సైన్స్ ఆలోచన మీకు నచ్చినట్లయితే మా ఈ పాడ్కాస్ట్ని మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి ఇదంతా మేము చేసేది మీకోసమే ఈ మొదటి పైలట్ ఎపిసోడ్లో నేను మీకు కేవలం మా పాడ్ యొక్క పరిచయం మాత్రమే చేశాను అసలైన సైన్స్ విషయాలను మనం తర్వాత ఎపిసోడ్లలో మాట్లాడుకుందాము అంతవరకు సెలవు మరియు ఇప్పటి విన్నందుకు ధన్యవాదాలు నమస్తే